అజ్ఞాన సముచ్చయం అజ్ఞానం అని ఎక్కడన్నా అన్నాడంటే ఈ ఆరు వరుసగా చెప్పినట్టే అద్వైత బోధలో ఎక్కడైనా సరే అజ్ఞానం అంటున్నాడంటే ఆరు అంశాలను ప్రతిపాదించినట్టే ఏమిటవి అజ్ఞానం అహంకారం అవిద్య అధ్యాస ఆభాస అనాత్మ ఈ ఆరుంటిని ఒకే మాటతో చెప్పాలంటే దానికి అజ్ఞాన సముచ్చయం అనిపి అదొక గ్రూప్ అనమాట ఇందాకొక గ్రూప్ చెప్పే అలా ఎక్కడికక్కడ గురు ఈ సూచనలు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అన్ని చోట్ల ఇంత పెద్ద వ్యాఖ్యానం చెప్పడం కుదరదు లేదా పైకి వెళ్ళే అసలు చెప్పడం కుదరదు సూచనగా ఒక మాట చెప్తే అదంతా చెప్పేసినట్టే కాబట్టి అజ్ఞానం అన్నామంటే ఈ ఆరు అంశాలని చెప్పేసినట్టే జాగ్రత్తగా ఈ అజ్ఞానాన్ని దేని ద్వారా జ్ఞానం వలన విద్యయా అమృతమశ్ను విద్య అనగా ఏమి నీకు అమృతత్వాన్ని ఇస్తున్నది ఏదో అది ఏ అలాగే యా విద్య సా విముక్తయ్యే నీకేది విముక్తినిస్తుందో అదే విద్య నీకే విదేహ కైవల్యాన్ని ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో దానికే విద్య అని పేరు అసలు విద్య అని ఎందుకు పేరు పెట్టారండి విత్ అన్న ధాతువు నుంచి వచ్చింది కాబట్టి విద్య అని పేరు విత్ అంటే ప్రకాశం సంవిత్ బిందువు నుంచి సృష్టి ఉత్పన్నమైంది బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఏముందయ్యా అది సంవిత్ బిందువు అదే శ్రీచక్రాని బిందువు ఈ సృష్టి అంతా శ్రీచక్రమే నీ దేహం అంతా శ్రీచక్రమే బిగ్ బ్యాంగ్ కు ముందే ఉంది సంవిద్ బిందు ఉంది ఆ సంవిద్ బిందువే నీ కణంలో న్యూక్లియస్ గా పనిచేస్తుంది ఈ న్యూక్లియస్ కి ఉనికిని ప్రసాదిస్తున్నటువంటిది అదే సంవిద్ బిందువు ఆ ప్రకాశము ఆ ప్రకాశం లోపల బయట తేడా లేకుండా అనంత సృష్టి అంతా వ్యాపకమై ఉంది ఆ ప్రకాశాన్ని ఆ కేవల ప్రకాశాన్ని మాత్రమే గుర్తించు అది కూడా లేనిదని నిర్ణయం అవుతుంది కైవల్య స్థితిలో పరాత్పరంలో సర కొందరి రాగము ధనార్చనపై ఉంటుంది కొందరికి పేరు ప్రఖ్యాతలను ఆర్జించటలో ఉంటుంది కొందరు రాగము చెడ్డదని భావించి సంసారములను త్యివు స్వీకరిస్తారు అంతే ఏముంది అంటే వాడ్ రోబ్ మారింది వైట్ రోబ్ పోయి ఆరెంజ్ రోబ్ వచ్చింది లేదంటే ఆ ఏదో రకరకాల ఆభరణాలు ధరించే బదులు ఇప్పుడు ఏదో తులసి మాలలో రుద్రాక్ష మాలలు స్ఫటిక ఏదో అంగరాగాది అలంకరణ వస్తువులు ధరించే బదులు ఇప్పుడు ఏదో గంధం విభూతి ఆ ఇట్లాంటివి ధరిస్తూ ఉంటాడు ఇంతకు ముందు ఏదో విషయలంపటంతో జీవించేటటువంటి వస్తు సమీకరణలో ఉన్నవాడు ఇప్పుడు చాలా గ్రామాలు ఇలాంటి వాటిని సేకరిస్తూ ఉంటాడు ఇటుతో అటు అయింది అనే ఆశ లత యొక్క లక్షణం పోలే ఆశ్రమం మారిందే గాని ఆసక్తి అడుగుటలేదు అంతే బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం చిన్న సంసారం పెద్ద సంసారం అయింది అంతే తప్ప ఆసక్తి అడుగంట లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అత్యాశ్రమి అందుకని జ్ఞాన మార్గంలో నాలుగు ఆశ్రమాలకి సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వబడింది ఆత్మజ్ఞాన మార్గంలో నలుగురు అధికారులే బ్రహ్మచారి ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు గృహస్థు ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు వానప్రస్థు పొందవచ్చు సన్యాసి కూడా పొందవచ్చు నలుగురికి సమానమైన అధికారిత్వమే ఇవ్వబడింది కానీ ఏ ఒక్కరికి ఎక్కువ అధికారాన్ని వడ్లకింద మోపినంత కూడా ఇవ్వల ఆత్మజ్ఞానంలో అద్వైతంలో ఒరే ఇది నువ్వు వదిలేసి పక్కకి జరుగు ఆ సన్యాసంలో కాసేపు కూర్చోవు నువ్వు అయిపోతావు అని చెప్పరా ఎందుకని ఈ నాలుగు ఆశ్రమాల వెనకాల ఉన్నటువంటిది ఆశాలత సంగత్వం సేకరణ ఎంతసేపు పోగేసుకోడు ఏం పోగేసుకుంటాడయా ఏదో సంస్కారాలు కాసేపు కుటీచకుడు కాసేపు బహుదకుడు అంతే బహుదకుడు అంటే ఏంటంటే వాడు తిరుగుతూ ఉంటాడు అంతే కాళ్లకు తిప్పతీయ కట్టుకున్న వాడు తిరుగుతూ ఉంటాడో అలా తిరుగుతూ ఉంటాడు అంతే తీర్థాలు క్షేత్రాలు ప్రపంచంలో ఉన్న తీర్థాలు క్షేత్రాలు ఏమండి బద్రీనాథ్లోనండి కేదార్నాథ్ లోనండి మొట్టమొదటి దర్శనం నేనే చేసుకుంటానండి సరే ఓకే ఎన్నిసార్లు చేసుకున్నాడు ఇప్పటికీ ప్రతి సంవత్సరం చేసుకుంటానండి ఇప్పుడు ప్రతి సంవత్సరం కేదార్నాథ్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు నీకు ఒకసారి ఈశ్వర దర్శనం చాలేదనమాట ఎందుకని ఈశ్వర దర్శనం ఒకసారి నిజ దర్శనం అయిన వాడికి మరలా కేదార్నాథ్ వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చి ఇప్పుడు కేదార్నాథ్ లో ఈశ్వరుడు ఉన్నాడు అని అనుకున్నాడు అంతే అయిపోయింది ఫినిష్ ప్రతిసారి హెలికాప్టర్ వేసుకెళ్ళను